కీర్తన సంఖ్య నాలుగు వందల యాభై ఆరు గరిమల నెరుగరుగాక మానవులు సిరులత్తియని నోర చేదు హరి నారాయణ అని ఎడి నోరను ధరని తరుల పేళ్ళు దడబుటెట్టు సరవితో వేదములు చదివేటి నోరను పరుల మీద పదాలు పాడేద మునుప శ్రీపతికి మృక్కిన చేతుల అనర్హులకు దండమనుట ఎట్టు మునుకుని పూవులు ముడచిన శిరసున కనలికట్టెలు మోచి కాకయ్యేద బలిమిశ్రీవెంకటపతి గొలిచిన వారు తెలియక అల్పుల అల్పులగోల్చి తిరుగుటెట్లు జలది దాటేవాడు సరినోడవుండంగా వలవని జోలితో వదరు బట్టేదా